కాబట్టి వేదం చదివిన వాడికి చదవని వాడికి తేడా ఏమిటి ఆహారాదు ఉండదు అవసర చెప్పడంలోనే తేడా ఉంటది అలాగే జ్ఞానికే అజ్ఞానికి భోజనము వస్త్రము ఇత్యాది విషయాల్లో భేదమేమీ ఉండదు కేవలము ఆత్మస్వరూపము విషయంలో జగత్తు యొక్క సత్యత్వము నిత్యాత్మము ఇత్యాది విషయాల్లో దేవుడు అనే విషయంలో అంత తేడాయే తేడా అన్యాయం ఆహారం వేషం దక్షిణ భోజనం ఇత్యాది విషయాల్లో ఏడాది ఉండదు సరిపడిందండి శ్లోకం అనేద్దాము వ్రాత్య శ్రోత్రియోర్వేదా వస్తి భేద యో ప్రయోజత అజ్ఞా శాస్త్రహృద మూఢో వచ్చా నిర్ణయస్వాస్మసిాంత ఉచ్యతే నేను ఒకసారి పద్దెనిమిదో అధ్యాయం గీతా భాష్యం పాఠం చెప్తున్నా అరవై నాలుగో శ్లోకం సర్వధర్మాన్ పరిస్థితి సర్వధర్మాన్ పరిస్థితి అంటే ధర్మశబ్దం అధర్మానికి కూడా ఉపలక్షణం అధర్మాలను అంతకు ముందే విదిలిపెట్టాడు ఇప్పుడు ధర్మాలను కూడా విధించి అంటే కర్తృత్వ భావన నుండి పైకి పోతాడు అది గీత యొక్క తండ్రత అలా మామూలుగా లోకంలో ఉండేవాడికిను నేనే కర్తను అనే అని ఏవో కామనలతో కర్మలు చేసేవాడికి గీత హృదయం అది అందుబడుతుందో అందుబట్టలు కర్మణ అనే విషయాన్ని విస్తారంగా ప్రతిపాదించారు ఎందుకంటే కుమారుడు పట్టు కర్మతో మోక్షం వస్తుందని చెప్పారు అదేలాగే మోక్ష కర్మ జన్మనిస్తుంది కదా అన్నమాట వాళ్ళే చెప్పారు కదా మీమాంసతో కర్మ జన్మనిస్తుంది కదా మరి కర్మతో మోక్షం ఎలా వస్తుంది కర్మ మంచి కర్మ అయితే పుణ్యము పుణ్యం సుఖాన్ని అనుభవించడం కోసం పుట్టాలి చెడ్డ కర్మ అయితే పాపము దుఃఖాన్ని అనుభవించడం కోసం పుట్టాలి ఎలా అయినా పుట్టడం తప్పలేదు మోక్షమంటే పునర్జన్మ లేకుందు కాబట్టి కర్మలతో మోక్షం ఎలా కుదురుతుంది అని అకర్మణ మోక్ష అని వేదాంత సిద్ధాంతం కానీ ఆయన ఏం చెప్పాడంటే కుమారుల బట్టి ఆయన స్కీమ్ వేసాడు ఒక స్కీమ్ బాక్స్ పెట్టి స్కీమ్ వేయడం ఆ స్కీములో ఎలా పెడతారంటే కామ్య కర్మలు చెయ్యకు కామ్య కర్మలు చేయకు చేయకపోతే ఏమవుతుంది కామ్య ఫలములనిచ్చే పుణ్యం నీకుండదు పాప కర్మలు చేయకు పాప ఉండదు ఇంకా కర్మలు చేయకు పాపం ఉండదు నిషిద్ధ కర్మలు చేయడం మానేస్తే ప్రాయశ్చిత్త కర్మలు చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా నిత్య కర్మలు ఉంటాయి నిత్యకర్మలకి ఫలం లేదు కాబట్టి కొత్త ఫలం పుట్టదు మరి సంచిత ఫలం ఉంది కదా అది నిత్యకర్మలు చేసేప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి నిత్యకర్మలు చేసుకుంటే కష్టం వస్తుంది కదా కర్మ చేయడం దేనికి కాదు కదా మీమాంసకుల దృష్టిలో దుఃఖాత్మకం కర్మ పని చేయాలంటే కష్టపడాలి కదా కాబట్టి ఆ కష్టంలో అంటే ఏంటి హోమాలజీ చేసుకుంటే ఆ కళ్ళలో పొగా దూరి నానా దుఃఖం పడాల్సి ఏదో పయోవరతం ఉంటాడు పాలు సాగుండాలి పిండి రిపలు ఉండవు ఇలాగేదో ఉంటుంది ఈ కష్టం అంతా పడతాడు పేరుతో కాబట్టి ఆ కష్టం అంతా కాబట్టి ఆ సంచిత కర్మ కూడా సంచిత ఫలం ఏదైతే ఉందో అది ఆ విధంగా ఖర్చు అయిపోతుంది జీరో అయింది జీరో అయింది కదా కాబట్టి మోక్షం వస్తుంది అని ఆయన స్కీమ్ కుమారుల భట్టు గారు స్కీమ్ ఈ స్కీముని శంకరాచార్యులు చాకలి బట్టలు ఉన్నట్టు ఉంటారు ఇంత అసందర్భమైన స్కీమ్ అదే కానీ ఇంకోటలేదు అది ఉంది అక్కడ భాషలో విస్తారంగా వస్తుంది అది నేను పాఠం చెప్తున్నాను పాఠం చెప్తూ ఆ పూజారి నాలుగు మాటలు విన్నాడు ఇక్కడ మాట అక్కడ మాట దేవుడికి అలంకారం చేస్తూ మాట మళ్ళీ బయటికి వెళ్లి ఆ తువాలో ఆవేశ ఓ మాట ఈ రకంగా ఇక్కడో మాట అక్కడో మాట విన్నాడు విని గెలాట కర్మలో మోక్షం లేదంటా ఏమిటి కర్మ సస్సు ఎందుకు పనికిరాదన్నట్టుగా చెప్తున్నావే నువ్వు అలా చెప్పినట్లయితే దేవాలయానికి ఎవరు రారు ఇంకా అంటే నీకు దేవాలయానికి దేనికి సంబంధం ఏం లేదునా ఇది దేవాలయం కోసం చెప్పింది కాదు ఇది వేరే టాపిక్ ఇది అంటే వాడు విండవు పెద్ద రెసిస్టెన్సు పైగా కంప్లైంట్ ఏది ఈ స్వామి కర్మకు వ్యతిరేకంగా పాఠం చెప్తున్నాడు అని కంప్లైంట్ ఆ కంప్లైంట్ మీద వాళ్ళు చర్చ నేను చెప్పాను మీరు అందరూ వెళ్ళి ఆ చెరువు దూకండి చెప్పారు గోడ్ జంప్ ఇన్ ది లేక్ నేను అలాగే చెప్పాను మీరు రెండు బండ్లు చేయండి గోల్డ్ క్లైంబ్డ్ ది ట్రీ ఆల్ ఆఫ్ యూ ఆల్ గోడ్ జంప్ ఇన్ ది లేక్ ఎదర్ ఆఫ్ దాట్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ నేను శంకర భాషం పాఠం చెప్పి నేను సమాటా అనుకుంటున్నా అని చెప్పి నేను ఐ రిఫ్యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ దాన్ని అప్పుడు మాట చెప్పాను మీరు రెసిస్ట్ చేస్తూ ఉంటే నేను మీకు పాఠం చెప్పను గోల్డ్ హ్యావ్ ఇవ్వగ ఉన్న నీకు నచ్చిన పాఠను నువ్వు పెట్టుకోవాలి రెసిస్ట్ చేస్తే నేనేం పాఠని చెప్తాను భాష్యంలో పంక్తి చదివి నేను పాఠను చెప్పాలి కానీ భాష్యంలో నీరు ఒకటేను నేను మరొకటి చెప్పాలంటే నా వల్ల కాదు నాకు ఆ లౌక్యం తెలీదు కాబట్టి ఫైండ్ అవుట్ అదర్ వే అని చెప్పాడు కాదు మహాశయ మీరు అలా కాదు మీరే మళ్ళీ పాఠం చెప్పాలి మరి నువ్వేమో మధ్యలో ఈ రెసిస్టెన్స్ ఏమిటి నాకు కాబట్టి ఈ లోకల్లో జనులు ఇలాగే ఉంటారు వాడికి తెలీదు తెలియని వాడు దూరంగా ఉండాలి తప్ప వేలు పెట్టకూడదు కానీ వేలు పెడతాడు పెట్టే ఏదేదో మాట్లాడు ఏదేదో మాట్లాడుతాడు కొంతమంది పాండిత్యాన్ని ఇంకో రకంగా ఓసారి నేను అడ్డుపడ్డా ఒక ఆయన ఏమంటున్నాడు అంటే ఇది చెయ్యి ఇది పుస్తకము ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి మీరు ఎవరినైనా మామూలుగా రోడ్డు మీద ఉన్న వాళ్ళని అడిగితే ఎవరు చెప్తారు రెండు ఉన్నాయంట ఆయన ఏం చెప్తున్నాడు చెయ్యి ఉంది పుస్తకం ఉంది ఈ చేతికి పుస్తకానికి మంచి సంయోగ సంబంధం ఉన్నది ఈ సంయోగము చేతితోటి ఇటువైపు చేతితో అటువైపు పుస్తకంతో సమవాయంగా అన్వయిస్తోంది కనుక సమవాయ సంబంధం కూడా ఉన్నది సంయోగానికి ఆధారానికి సమవాయ సంబంధాన్ని చెప్పారు కాబట్టి నాలుగు ఉన్నాయని చెప్పారు నేను అన్నాను ఏమున్నాయి మేము అద్వైతులం అక్కడ రెండు లేవు ఒకటి ఉందా అని మేము పాఠం చెప్పాలి నువ్వేమో రెండు ఉన్న చోటు నాలుగు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు ఇది ఎక్కడ పాఠమయ్యా నేనన్నా అంటే ఆయన మేము నయ్యా కులము మాకు సమవాయమంటే దేవుడు మాకు మేము సింహాసనం ఒకటి పెట్టి అక్కడ సమవాయాన్ని కూర్చోబెట్టి ఆ సమవాయానికి కిరీటం పెట్టి మేము అభిషేకం చేస్తాము అది హాగుల్ అని అంటే మీకు ఆత్మ బ్రహ్మ తత్వము అక్కడ సమవాయమే కావాలి ఎప్పటికీ సమవాయం శంకరాచార్యులు ఏమన్నారో తెలుసిన వీళ్ళు సమవాయము అని ఒక కొత్త కల్పన పెట్టి ఒక తంత్రాన్ని పెట్టుకున్నారు భేదం లేని చోట భేదాన్ని చూడటం కోసం సమవాయము ఒకదాన్ని కల్పించినారు అయుధ సిద్ధాన్ని సమవాయ సంబంధం ఇలాంటి కొత్త కొత్త పదాలు ఇవ్వబెట్టి భేదం లేని చోట మామూలుగా చూస్తే భేదము లేదు అని చెప్పవలసిన చోట వీళ్ళు భేదాన్ని సృష్టించడం కోసం పెట్టుకున్న తంత్రము తప్ప దీంట్లో స్థానం ఏమీ లేదు అని కొట్టుకారేశారు బ్రహ్మసూత్ర భాషలో కాబట్టి ఏవేవో చెప్తూ ఉంటారండి లోకంలో చదువుకున్న వాళ్ళు ఒక రకంగా చెప్తారు మూర్ఖులు చదువుకున్న మూర్ఖులు చదువుకోని మూర్ఖులు రకరకాలుగా చెప్తూ ఒక ఆయన ఇలాగేదో ఇంత పొడుగు మెటల్ పీస్ అది కొట్టుకున్న అలాగే అందరికీ చూపిస్తున్నారు వాళ్ళందరూ దండాలు పెట్టుకున్నారు ఈ మెటల్ పీస్ దండం పెట్టుకోవడం అదేదో దండం అది దానికి మహిమ ఉన్నది మెటల్ పీస్ మహిమ ఉన్నదా నీలో ఉందా మహిమ మహిమ మెటల్ పీస్ ఉంటుందా మహిమ ఎక్కడ ఉంటుంది మీలో ఉంటుందా సత్యం మీ ఉంటుందా దృశ్యం అందు ఉంటుందా ఇంకా ఏదో ఏదో నమ్మకాన్ని అందజేయడం ఏదో విశ్వాసాన్ని అందజేయడం వాడు ఆ విశ్వాసాన్ని పట్టుకుని ఏదో చేస్తూ ఉంటాడు దీనికి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆమె వాళ్ళ మూర్ఖులు కదా వాళ్ళకి అదే సారడుతుందని ఏదో ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ ని అంగీకరించారండి వాళ్ళ మూర్ఖులు వాళ్ళకి అదే సారపడుతుంది అని ఆర్గ్యుమెంట్ ని అంగీకరిస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే టైఫాయిడ్ ఇంకొక వచ్చిన వాడికి క్లోరోసనికాల్ టాబ్లెట్ ఇస్తారు చదువుకున్న వాడికి క్లోరోయాఫెనికా ఇచ్చి చదువుకోని వాడికి టైఫాయిడ్ వస్తే ఏదో ఇస్తాడా అలా ఇస్తాడా అలా ఇవ్వచ్చా ఇవ్వకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు క్లోరైడ్ ఫలికాలు ఇస్తాడు ఈ చదువుకోని వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇంకెక్కడ కూడా వెళ్తాడు ఏదో ఆచార్య గారి దగ్గరికి వెళ్తాడు ఆయన పంచదారులో కలిపేదో పోలిస్తాడ అందదారిలో కలిపేదో పోలిస్తే దాంతో టైఫాయిడ్ తగ్గుతుందా అంటారు వాడు అలా సఫలవుతూ ఉంటాడు ఆ సందర్భం వేరు ఆ సందర్భం వేరు చదువుకున్న డాక్టర్ దగ్గర చదువుకున్న వాడు చదువుకోని వాడు ఇద్దరు టైఫాయిడ్ జ్వరంతో డాక్టర్ దగ్గరికి వస్తే ఇద్దరికి వేరు వేరు మందులు ఇవ్వవచ్చు నా కాబట్టి మొట్టమొదటిసారి వాడు వేదాంత క్లాస్కి వచ్చాడు నేను ఫస్ట్ టైం వేదాంత క్లాస్కి వచ్చాడు వాడికి నేను పాఠం ఏం చెప్పాలి ఆత్మస్వరూపం తెలుసుకో అని చెప్పాలా లేకపోతే ఒక విగ్రహం ఏదో ఇచ్చి దీన్ని పూజ చేసుకో అని చెప్పాలా ఏం చెప్పాలి నేను వేరు చెప్పండి నాకు స్పడే నేనే డిసైడ్ చేశానంటే విగ్రహం నేను ఇవ్వడం ఎందుకు విగ్రహాలు వాళ్ళకి చాలా ఉన్నాయి ఇప్పటికే వాళ్ళ పూజలు చేస్తూనే ఉన్నారు పనందక్కర్లా వాళ్ళు ఇంటికి వెళ్లి చేసి పని వాడికి ఆలోచించే ఛాన్స్ ఇక్కడే దొరుకుతుంది నమ్మకాన్ని మనం అందజేయక్కర్లేదు అన్ని విశ్వాసాలే ఇంట్లో ప్రతి ఇంట్లో ఎన్ని విశ్వాసాలు ఉంటాయో తెలిసిన రామనవం వచ్చినప్పుడు ఒక రకం విశ్వాసం అవుతుంది కృష్ణాష్టమిని ఇంకో రకం విశ్వాసం ఇంతలోపు శివరాత్రి వస్తే మళ్ళీ ఇవన్నీ పక్కన మారేసి విశ్వాసం ఈ లోపల అమ్మవారు అని చెప్పేసి మరి ఇంక టోటల్లీ డిఫరెంట్ విశ్వాసం ఈ లోపల అయ్యప్ప వచ్చేటంటే ఇవన్నీ పక్కన మారేసి ఆ ఏడు ఎనిమిది విశ్వాసాలు పెట్టుకుని ఉంటాడు ఈ లోపల ఈ విశ్వాసాలు మాకు పని అవ్వలేదండి బాబా గారి విశ్వాసం మాకు బాగా వర్కౌట్ అయిందని దాని మీద పడతాడు వెళ్ళి అలా ఉంటారు ఈ రాముడు కృష్ణుడు మాకు వర్కౌట్ కాట్లేదు మాకు బాబా గారే వర్కౌట్ అవుతున్నాడు ఇప్పుడు వీళ్ళందరికీ అవన్నీ తీసేసి ఇంకో విశ్వాసాన్ని అందజేనా ఈ మై జాబ్ ఐ దాట్ నువ్వు అది తెలుసు నువ్వు నా క్లాసుకు వస్తే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అయితే ఆత్మస్వరూపానికి అర్హత ఉందా లేదా ఇంకో మాట చెప్పమంటారా క్లాసుకి రావడమే అర్హత నేను వేరే అర్హత అక్కర్లేదు ఎందుకంటే ఈ క్లాసులో ఇక్కడ చెప్పే మాట తెలుసు ఈ క్లాసుకు వచ్చి నచ్చక వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇది వర్కౌట్ కాదని లేచకపోయిన వాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు అలా వేలాది మంది వెళ్ళిపోయారు ఓ మంది వెళ్ళారు పంచదశ క్లాస్ చెప్పి యాభై మందిని కూర్చోబెట్టి పాఠం చెప్పిన మొనగాడిని ఒక చూపించండి మీరు నాకు విద్యారంజ స్వామి చెప్పిపోతాడు అలా ఆ శ్లోకాలు అన్వయించవండి పోయి అవి జటిలంగా ఉంటాయి దాంట్లో తత్వ ప్రతిపాదన శైలి పండితులకు ఛాలెంజ్ కింద ఉంటుంది అది దాన్ని విధులు పెట్టకుండగా వీళ్ళందరూ ఎందుకు పాఠం వస్తున్నారా అని నాకిప్పటికీ కేలని సవాలు నాకిప్పటికీ ఆశ్చర్యం నేను రామాయణం చెప్పమంటారా మంచి దిశ చెప్పమంటారా అంటే పంచదిశి చెప్పండి అన్నారు అప్పుడు నేను అనుకున్నావు వీళ్ళు ఆ శ్రోతలంటే వీళ్ళు దేవదుర్లభులైన శ్రోతలు మంచిదిశి చెప్పను కాబట్టి నేను ఆత్మస్వరూపమే చెప్పాలి కానీ వీళ్ళకి ఇది కాళ్ళు ఏండి అని మరోటి మరోటి చెప్పాలా కాబట్టి వీళ్ళు శాస్త్రము యొక్క హృదయము తెలియకుండగా శాస్త్రము యొక్క సారం తెలియకుండగా కేవలం పైపై వచ్చే నమ్ములను వాటిని ముందు వెనక కట్ చేసేసి వాళ్ళకి నచ్చిన మాట ఏదో పట్టుకుని దాన్నే ప్రతిపాదిస్తూ అలాగేదో చేస్తూ ఉంటారు లోకంలో అలా చేయడం మా వల్ల కాదు నిత్పరయాన్ని మేము బోధిస్తాము అనయనంత పదక్ష అయక్తి అన్యథాన్యథానా నిర్ణయస్మత్ ఉచ్య శాస్త్రహృదయం శాస్త్రము యొక్క తాత్పర్యమును లేదా సందేశమును లేదా రహస్యమును అజ్ఞా తెలుసుకోకుండా మూర్ఖుడు అన్యథాన్యథ ఏవేవో శాస్త్రవిరుద్ధముగా చెప్తున్నాడు ఇట్టి మూర్ఖుల యొక్క నిర్ణయ తూ నిర్ణయమైతే ఆ స్థాం అలా ఉండను సిద్ధాంత మా యొక్క సిద్ధాంతము కూచ్యతే చెప్పబడుచున్నది కాబట్టి శాస్త్రతత్వాన్ని చెప్తుంటే అడ్డుపడ్డాలంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళదు నేను చోట పాఠం చెప్తున్నా ఆ పాఠం చెప్తుంటే తరువాతి శ్లోకం చెప్పేది అద్వైత ప్రకరణం చెప్పేది ఉంది దాంట్లో జాతే బ్రహ్మని వర్తతేను ఉపాసనాశితితో ధర్మ జాతే బ్రహ్మని వర్తతే వీడు ఉపాసన చేస్తూ ఉంటాడు ఈ ఏడు దేవతనో దేవినో దేవతను ఉపాసన చే దేవుడిని ఆ దేవుడు పుట్టేకంటాడు జాతే బ్రహ్మని వర్తతే వీడు ఉపాసన చేసి దేవుడు పుట్టేకంటాడు అదే నువ్వు పుట్టిన దేవుని పూజిస్తున్నావుడా పుట్టిన దేవుని పూజించు ఈ ఉపాసన ఎప్పుడు గెట్టెక్కిస్తుంది అని గౌడ పాదాచారులు అంటారు అది పాఠం చెప్పాలి నేను చెప్పాల్సిన పాఠం అది రేపు పొద్దున్న పాఠండి ఇవాళ సాయంకాలం పాఠం చెప్తున్నా అంతకు ముందున్న శ్లోకం తత్వాత అప్రత్యుతో భవే ఆ తత్వం నుండి ఎప్పుడు జారిపోవద్దు అని ఉంది అది చెప్పు అది చెప్తూ ఉంటే విశ్వాసం ఏమిటి జ్ఞానం ఏమిటి తేడా ఏదో చెప్పాను అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటో ఇద్దరు ముగ్గురు దాన్ని రెసిష్టి చేయడం రెసిష్టి చేయడం అంటే రెసిస్ట్ చేయడం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మనము గంగా కావేరీ యమున ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు తప్ప వాస్తవంలో ఒకే ఆపహ వాస్తవంలో ఆపహ కూడా కాదు సత్తే సదేకమేవ ఆ సత్తే అభ్రూపంగా మనకి భాషిస్తుంది తప్ప అది అభ్రూపంగా ఉన్న సత్తు తప్ప అంతకంటే వేరే ఏమి కాదు ఇవన్నీ నామరూపాలు అని చెప్పారనుకోండి చెప్పగానే అదిగో గంగ నువ్వేదో అంటున్నావు అని ఇలా రెసిస్ట్ చేశాను రెసిస్ట్ చేస్తే నేనేం చెప్పాను ఇది ఆఖరి క్లాసు ఎందుకంటే ఇంకా రెండు రోజులు ఉంది కదా స్వామీజీ అంటే రెండు రోజులు ఉంది కానీ ఆ శ్లోకం శ్లోకం చెప్పి ఉత్సాహం నాకు లేదు ఎందుకంటే అలాగా రెసిస్ట్ చేసే సందర్భంలో శ్లోకం చెప్పడం కుదరదు మీరు ఆ శ్లోకాన్ని తట్టుకోలేదు నాకిప్పుడు చెప్పి ఉత్సాహం అంతా కూడా పోయింది ఇప్పుడు ఇంకా పాఠం చెప్పను నేను కాదు గౌర కూర్చున్న పాఠం చెప్పలేదు తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత వెళ్ళాను మళ్ళీ వెళ్లినప్పుడు పాఠం అన్నారు మరి ఆ పాఠం అలా ఉంటుంది మీకు ఇష్టమైన అని అడిగాను గౌడపాదాచార్యుల యొక్క అద్వైత కారిక అద్వైతం ప్రకారం మొదటి కారిక ఉపాసనాశతో ధర్మ ధర్మ అంటే జీవుడు ఉపాసనాశ్రి ఉపాసనని పట్టుకుని ఉంటాడు జాతే బ్రహ్మని వర్తతే వర్తతే అంటే ప్రవర్తతే వాడు వాడి చేసి ఉపాసన ఉపాసమేమిటి జాతం బ్రహ్మ పుట్టిన బ్రహ్మ మీరేమో బలానా దేవుడున్నాడు ఆయన బలానాప్పుడు పుట్టాడు అని ఆయన పుట్టినరోజు చేస్తుంటే మరి మీరు పుట్టిన దేవు పూజిస్తున్నాడు జీవుడికి పుట్టుక లేదని శాస్త్రం చెప్తుంటే మీరు దేవుడికి పుట్టుకను పెట్టి పూజ చేస్తున్నారే అంచేతను సేనాసౌ కృపణ వీడు జాతీయ బ్రహ్మని వర్తే కనుక వీడు కృపణుడు కృపణుడు అంటే వేదంలో నిందది నిండా వచనం అది అదేం ప్రశంస కాదే నేను కాబట్టి విశిష్టి చేసేవాడికి ఈ పాఠానికి ఎలా చెప్తాను కాబట్టి నేను ఉప విరమించాను తర్వాత మళ్ళీ వచ్చి పాఠం చెప్పాలి కదా విద్యార్థులకి మనం చెప్పకపోతే ఎవరు అని మళ్ళీ పాఠం కాబట్టి లోకంలో జనులు ఏం చేస్తారంటేదో చెప్తూ ఉంటారు అన్యేదో చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే చాలా దుఃఖం కలుగుతుంది చాలా తప్పు తప్పుగా చెప్తారు ఏదేదో కల్పించి చెప్తారు ఉన్న యథార్థం చెప్పరు పైగా మీరు ఏకాంతంలో కలుసుకుని వినాల చెప్పేటంటే వీళ్ళకి చాలా అంత చెప్పేటం లేదని ఆ ఒక కౌటిల్యం కూడా ప్రదర్శిస్తారు కాబట్టి అది మరి పద్ధతి కాదు కదా లోకంలో ఏవో ఉంటాయి మేము వాటిని ఏమీ పట్టించుకోము వాళ్ళని చెప్పుకుని చెప్పుకునే ఉన్నాయి మేం మటుకు ఆత్మతత్వాన్ని మాత్రమే బోధిస్తాము నిర్ణయస్వాస్ అస్మసిద్ధాంత ఉైరాగ్యబోధ సహాయా సహజ్యే క్వచిత్వచిత్ వైరాగ్య బోధో పరమా సహరం సహ వర్త మా సిద్ధాంతంలో ఆత్మతత్వమును అరయుటకు మూడు లక్షణములు ఉండాలి మూడు ఉండాలి ఆ మూడు నేర్చుకోవాలి ఏమిట మూడు వైరాగ్యము బోధ ఉపారామము మూడు ఉండాలి బోధ అంటే జ్ఞానము తెలియడం జ్ఞానం అంటే మళ్ళీ ఏదేదో అనుకున్నాడు తెలియడం తెలియాలి చక్కగా తెలియాలి తెలియడం వేరు విశ్వసించడం వేరు ఓకే అది పసుపు ముద్ద అది గణేష్ దీంట్లో జ్ఞానమేది విశ్వాసమేది పసుపు ముద్ద అనేది జ్ఞానం అనేది విష్ణు అంటే మీరు దాన్ని శాస్త్రీయమైన అధ్యాస ఆరోపణ చేస్తారు అక్కడ అధ్యారోపణ చేస్తారు కాబట్టి పసుపు ముద్ద జ్ఞానం అది గణేష్ అన్నది ఉపాసన అధ్యారోపం ఆరోపిణి శాస్త్రీయమైన అధ్యారోపం మొత్తానికి అధ్యారోపమేగా శంకరులతో అన్నారు ఏమన్నారంటే నర్మదా బాణము నర్మదా బాణమా కదా అదే శివుడనా నర్మదా బాణమే పరమాత్మ అయితే ఎటోవాయిమాని భూతాన్ని జారిందే ఏం చేస్తావురా అని అడిగి అదే పరమాత్మ అయితే దాని నుంచి పుట్టిందా జగత్ ఉందేమ జాతే బ్రహ్మని వర్త అది నర్మదానదిలో పుట్టింది దాని నుంచి జగత్తుంతా పుట్టలేదు మరి ఎటోవా భూతాలు జాయింది అనే దానికి ఎలా పుట్టుతుంది కాబట్టి నర్మదా బాణం అనేదా అది ఉపాసన ఉపాసన వేడు జ్ఞానం వేడు ఓకే కాబట్టి బోధ అంటే జ్ఞానం మీరు ఉపాసన సందర్భం ఉంటుంది దానికి చేయండి నేను కాదంటలేదు తేడా తెలియద్దా అంటే పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రమాన పిడుగు పిడుక్కి కాదు తెలుగు మన సంఖ్య పలకుండా మాటలు అరిగిపోతూ ఉన్నాయి పిడికి బియ్యానికి పిడిక్కి బియ్యానికి ఏమిటండి పిడికి బియ్యానికి మంత్రం ఏమిటండి అని నేను దాంతో కుర్చీపడ్డా అది పిడిక్కి కాదు పిడుగు పిడుగు పడ్డప్పుడు మంత్రం చదువుతాడు బియ్యం కడిగి గిన్నెలో పోసేటప్పుడు మంత్రం ఒకటే అన్నిటికీ ఒకటే మంత్రం అది పూర్ణమ పూర్ణమిద అది ఒక్కడే వచ్చి వాడికి ఇంకేదే పెళ్లికి అదే మంత్రం శ్రాద్ధానికి అదే మంత్రం అది పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అంటే అలాగే అనమాట కాబట్టి సాంధిక రచిగా తెలిసి ఉండాలి కదా కాబట్టి బోధ అంటే జ్ఞానం జ్ఞానం వేరు ఉపాసన సందర్భం వేరు జ్ఞానం సందర్భం వేరు ఉపాసన చేసేప్పుడు మీరు చేసే ఉపాసన యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకుని చేయొచ్చు అదేమీ లేకుండా ట్రామ్ కార్ లాగా ట్రాంక్ కార్ అంటే అక్కడ బయలుదేరుతుంది నాగోళ్ళు నాగోళ్ళు నాగోళ్ళలో బయలుదేరుతుంది అమీర్పేటలో అవుతుంది మీరు అలాగా ఉపాసన చేస్తే ట్రామ్ కార్ లాగా మెకానికల్ గా తయారవుతారు ఆలోచించేటువంటి శక్తి లేకుండా అయిపోతుంది అలా ఉండడానికి వీల్లేదు ఓ జ్ఞానము తెలుసు స్టిల్ అది నాగోళ్ళు వెళ్ళొచ్చు తప్పేం కాదు తెలుసుండాలి తెలుసు ఆ ట్రామ్ కార్కి ఏమీ తెలీదు మనం ట్రామ్ కార్ లాగే తయారు అవ్వకూడదు సో తెలుసుండాలి తెలుసు అంటే తెలుసుకున్నాండి మొత్తం విచారించడం పంచదేశ శ్లోకాలన్నీ కంఠస్థం పెట్టేయటం లేకపోతే బ్రహ్మసూత్ర భాష పారాయణ పెట్టేయటం అది కాదు తెలుసు ఉండడం అంటే అది కాదు తెలుసుకుండడం క్లారిటీ ఆఫ్ థాట్ చక్కగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది క్లారిటీ ఆఫ్ థాట్ పుట్టుక పుట్టుక దేహానికి నాకు లేదు తెలుస్తూ చావు దేహానికి నాకు లేదు తెలుస్తూ ఉంటున్నాను తెలిస్తే ఏమవుతుంది ఏమవు అండి తెలియనివాడు ఏం చేస్తున్నాడు నేను కుట్టాను అని పాట పాడుకుంటూ కుట్టా కదా షష్టి పూర్తి అంటే అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా షష్ఠి పూర్తి ఎందుకు చేసుకుంటారు భయం కోసం చేసుకుంటారు భయం నీ బతుకి ఇంకా ఇంతవరకు బతికిన బతుకు ఒకలా ఇండి పైన చూసుకో మరి తడాక అని జీవితం వెండి బెదిరిస్తుంది ఆ బెదిరింపుని తట్టుకోలేక వీళ్ళేదో చేస్తారు దానికి షష్టి పూర్తి అని పేరు శాంతి కర్మ శాంతి అంటే ఇల్లు అడ్డుకుంటే ఏం చేస్తారు నీళ్లు కోసం అరుపుతారు అది షష్టి పూర్తి అయితే మన వాళ్ళు అందరూ బంధువులు అందరూ కలవచ్చు పూర్ణ భోజనం చేయవచ్చు తర్వాత వీడియోగ్రాఫ్ అని పెట్టుకుంటే తర్వాత వీడియోలు చూసుకోవచ్చు ఆల్బమ్ లో బొమ్మలు పెట్టుకోవచ్చు తర్వాత ఈ పెద్ద ఆయన్ని వాళ్ళని కూర్చోబెట్టి మళ్లీ వాళ్ళకి పెళ్లి చేయటం అదా కూడా చాలా వెరీ అన్వితమే ఆ వయస్సులో కూర్చుని పెళ్లి చేసుకుంటూ ఉండడం దానికి మరి వాళ్ళు సంతోషిస్తున్నారంటే కొత్త పంచే సరే కానీ మరి ఏం చేస్తాం పురోహితులకు అది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అది దాంట్లో ఏమున్నది పైగా ఆ వయస్సు ఇతరులు కొత్త వస్త్రాలు కట్టుకుంటే మనం చూసి సంతోషించాలి కానీ మనం అందరికంటే ముందు కొత్త వస్త్రాలు కట్టుకుని పెళ్లి కొడుకులాగా ఉండడం అది చాలా శోచనీయమైన విషయం నా అభిప్రాయం కాబట్టి కనుక బోధ క్లారిటీ అస్తా ఇది క్లారిటీ అస్తా అని అంటే అంతేకాదు బ్రహ్మసూత్రం పారాయణ చేయడం కాదు మొన్న నన్ను హృషిక లో పారాయణ చేద్దాం నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ పారాయణ అని సుందరకాన్ని పారాయణ అంటే నేను సంతోషంగా వస్తా కానీ బ్రహ్మసూత్ర పారాయణకి నాకు అంగీకారం కాదు నేను వాళ్ళు వదిలేరా బాబు అయిపోయి మనకు బాగుంది వాళ్ళు బాగా వాళ్ళు వెళ్ళి నా పని ఏంటి అయ్యో బ్రహ్మసూత్రం పారాయణ ఏంటి విష్మస్మృతి చేయబోతులయో అంటూ మొదలు ఆ తప్పులు సంధ్యులు చేసి లేకుండా తప్పులు ప్రొనౌన్సియేషన్ బాగుండదు అక్కడ కూర్చుని మనం ఏం పారాయణం చేస్తాం బోధ తర్వాత ఉపరమము ఉపరమం అంటే ఏమిటో చెప్తా ఒకదాంత రోజు ఒకటి వద్దాం మూడు వైరాగ్యము బోధ మూడు ఉపరమము ఇవి ఒకదానికొకటి సపోర్ట్ గా ఉంటాయి వైరాగ్యం ఉందనుకోండి బోధ బాగుంటుంది ఉపనమం చక్కగా కుదురుతుంది వైరాగ్యం లేకపోతే ఉపరమం కుదరదు ఉపరమం ఉందనుకోండి బోధ మంచి చలాకీగా ఉంటుంది బోధ ప్రకాశంగా సో ఆ విధంగా ఈ మూడు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి మూడు ఉండాలి మూడు కలిసి జ్ఞానులంటే ఈ మూడు లక్షణాలు ఉంటాయి ఎక్కడైనా అప్పుడప్పుడు ఈ మూడు లేకుండా రెండే ఉన్న సందర్భం కనపడితే ఆ వ్యక్తికి ఇంకా జ్ఞానము కలుగలేదు అని మనం అనుకోవాల్సి ఉంటుంది వైరాగ్యము వైరాగ్యము ఉపతమము ఉన్నాయి బోధ ఇంకా లేదు అంటే ఇంకా జ్ఞానం కలగలేదు అని మనం అనుకోవాల్సి ఉంటుంది కలుగుతుంది ఈ కలుగు ఎప్పుడైనా అటువంటి సందర్భాలు ఉంటే ఉండవచ్చు బట్ సాధారణంగా ఈ మూడు కలుస్తుంటాయి ఒక శ్లోకంసారి ప్రతిపదాప్తిని చెప్పి ఆ తర్వాత ఆ మూడు పదాలని మనం చూద్దాం వైరాగ్య బోధోపరమా వైరాగ్యము జ్ఞానము ఉపరతి అనే ఆ మూడు పరస్పరం ఒకదానికి మరి ఒకటి సహాయపడుతూ ఉంటాయి ప్రాయణ తరపుగా సహపర్తంతే ఈ మూడు కలిసి ఉంటాయి అంటే ఒకే వ్యక్తిలో మూడు ఉంటాయని అభిప్రాయం కలిసి ఉంటాయంటే గూట్లో మూడు పెట్టి ఉంటాయని కాదు ఒకే మనిషిలో ఉంటాయి క్వచిత్ క్వచిత్ అక్కడక్కడ అనగా ఆయా వ్యక్తులయందు వియుజ్యంతే విడిగా కూడా ఉండవచ్చు ఓకే ఇప్పుడు వైరాగ్యం అంటే ఏమిటి వైరాగ్యాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకుంటారు సాధారణంగా రెండు రకాలుగా అర్థం చేసుకుంటారు మొదటి రకం ఎలా అర్థం చేసుకుంటారు మనము ఆ ఫలానాది ఫలానా ఆకర్షణ రాగము రాగము ఆసక్తి ఫలానా ఆసక్తి మనకు ఉండకూడదు అనే నిషేధం కాబట్టి మనకు వద్దు అది ఉండకూడదు కాబట్టి వద్దు మా చిన్నప్పుడు ఉల్లిపాయ తినాలి ఉల్లిపాయ పకోడీలు మా మిత్రులు తింటూ ఉండేవాళ్ళు మేము తినేవాళ్ళం కాదు ఎందుకు ఎందుకు తింటాం లేదురా ఉల్లిపాయ పొడి ఎందుకు తినవాలంటే మేము తినకూడదు తినకూడదు తిన ప్రభుత్వ తీర్థంలో అందరూ ఉల్లిపాయ పకోడి ఉల్లుపు తింటూ ఉంటే తినకూడదు తినవద్దు వాళ్ళు తింటుంటే వేల పక్కలు వేసుకుని లో వేసుకుంటూ తినకుండా నోరు కుట్టేసుకుని మూల పొడి ఉండేవాళ్ళం మన ప్రారంభం ఇలా ఉందని తిట్టుకు లేకు గుర్తు లేదు అది కూడా ఒక వైరాగ్యమే నేను కాదన్నానికి వీక్ లేదు అదొక వైరాగ్యం కానీ వాస్తవమైన వైరాగ్యం అలా ఉండదు వాస్తవమైన వైరాగ్యం అంటే ఏటో తెలుస్తున్నాండి ఇక్కడ మీరు లక్ష రూపాయలు పెట్టారనుకోండి అదే మనకి ఎందుకంటే లేచక్కకపోతే దాని పేరు వైరాగ్యం అసలు నేను ఎంతో మంది మహాత్ములను చూశాను వాళ్ళ వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంటారు అసలు ధనమునందు పూర్తి విరక్తి అలా ఏమీ అక్క అసలు ఆ దృష్టే ఉండదు ధనం చేతిలోకి వచ్చిందంటే బయట పారాయడం కుదరదు కదా బయట పారాయకూడదు అది విలువైనది దాన్ని ఎవరికో అప్పచెప్పేసి దాకా నిద్రపట్టదు అలా ఉంటారు మహాత్మ అది అది పనికి మన డబ్బు ముట్టుకోకూడదు అని అలా కాదు నేను మహాత్ములను చూశాను ఏదో మఠానికి అధిపతి ఆయన డబ్బు ముట్టుకోకూడదు ఆయనకి నియమం అని చేత నా వచ్చిన డబ్బుని ఎలా వెళ్ళరా తీసుకు లోపలి పెట్టాలి వాడు ఎవడో తీసుకు లోపలి పెడుతుంది సంతకం పెడతారు డబ్బు ముట్టుకోదు చెక్కు రాసిస్తారు పదివేల చెక్కు సెల్ఫ్ చెక్కు రాసిస్తారు వాడు ఎవరో వెళ్లి సంతకం పెట్టి బ్యాంకు నుంచి పొట్టుకొస్తాడు ఆ పదివేలు పొట్టుకొచ్చావాది పదివేలు తీసుకెళ్లి ఆ పెట్టే తాళం వేయాలి ఆ వేసి తాళం నాకి తాళం తీసుకుని ముట్లు మళ్ళీ దాంట్లో రెండు వేలు ఎవరికైనా ఇవాల్సి రాదా తాళం పడికి దీ దాంట్లో పదివేలలో రెండు వేలు లెక్క పెట్టి ఇచ్చావా మళ్ళీ రెండు జాగ్రత్తగా పెట్టి మళ్ళీ తాళం వేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఇది ఎలా ఉంది వైరాగ్యం ఇది అది వైరాగ్యం కాదు అది విమర్శ చేయటం అన్న అభిప్రాయం కాదు వైరాగ్యం అనేది ఎలా ఉంటుందో తెలిసిన సరిగ్ చేతిలో ఉంటుంది జేవులో ఉంటుంది కానీ దాని ఎందు ఆసక్తి ఉండదు ఇది నాది అనే దృష్టి ఉండదు నాది ఉండదు జేవులో ఉంటుంది అది జేవులో రెండు రోజులు ఉండి సందర్భం రెండు రోజులు గంటే ఉండే సందర్భం అనుకోండి గంటేనే ఉంటుంది ఐదు నిమిషాలే ఉండే సందర్భం అయితే ఐదు నిమిషాలే ఉంటుంది ఐదు నిమిషాలు మళ్లీ వెళ్తుంది అది ఏదో అలా వస్తూ ఉంటుంది ధనమున్నందు వేష బుద్ధి ఉండదు ముట్టుకుంటే ఎదు పా భ్రమ ఉండదు అది భ్రమ కదా అది ఉన్నది స్వత్మ బుద్ధి ఉండదు ఇది నాదనే బుద్ధి కూడా ఉండదు ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్ మహాత్మా గాంధీ గారి ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ ఆ ధనమునకు నేను ట్రస్టీ తప్ప నేను ఓనర్ ని కాదు అది వైరాగ్యం అండి తర్వాత ఆహారం విషయంలో ఇప్పుడు లడ్డూ ఇచ్చారు పెద్దలు కొంతమంది ఏం చేస్తారు ఇలాంటి పొరపాటు చేస్తూ ఆ పొలారెడ్డి స్వీట్లు ఎక్కడికో వెళ్లి లడ్డూలు ఇలాంటివి కొనుకొచ్చి డబ్బాల్లో చక్కటి కొనుక్ చక్కటి మంచి ఫ్యాషనబుల్ గా డబ్బాల్లో పెట్టుకుని మూతలు పెట్టుకుని రిఫ్రిజిరేటర్ లో గుర్తు వచ్చినప్పుడు అయితే మధ్యాహ్నం సందర్భాల్లో తీసుకుని తింటూ ఉంటారు పెద్ద వయసులో అలా చేయకూడదు స్వీట్లు ఎక్కువ తినకూడదు ఏదైనా ఉంటే సార్ స్వీట్లు నోట్లో వేసుకుంటారు తప్పు లేదు కానీ మీరు అలాగా చక్కగా రెఫ్రిజిరేటర్ లోను అల్మైరాల్లోనూ సీసాల్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుంటూ ఒక్కరు గుర్తుని అలా తింటూ అలా చేసినట్లయితే చాలా అనారోగ్యం చేస్తుంది పెద్ద వయసులో అసలు పడదు చిన్నపిల్లలకి పర్వాలేదు కానీ కాబట్టి స్వీట్లుంది స్వీట్ల విషయంలో మీ దృష్టి ఏమిటి అంటే స్వీట్ కొంతమంది ఎలా ఉంటారు అంటే డయాబెటీస్ ఉంటుంది స్వీట్ తినకూడదు పెళ్లికి ఎక్కడికి వెళ్తే తినేస్తారు భార్య కాపలాకా వస్తూ ఉంది అదేం వైరాగ్యం వైరాగ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి స్వీటు ఇంటింతకంటే ముక్తి లేదు ఏదో మీరు వేశారు మేము తిన్నామని అంటే పూర్ణం ఊరనుకోండి నథింగ్ లైక్ దాట్ ఒకటి తినేసి ఊరుకోండి మా అయితే ఇంకోటి తింటే మీకు ఆరోగ్యంలో ఇబ్బంది లేని సందర్భంలో ఇంకోటి తింటే తిన్నా లేకపోతే అది కూడా లేదు అంతకంటే తినాలనే ఉత్సాహం కూడా తినాలనే కోరిక ఇప్పుడు ఎక్కడైనా ఉల్లిపోయి ఒక గుడి చేస్తున్నాను అనుకోండి నో వి డోట్ టచ్ ఎయిట్ ఎందుకంటే హైజీన్ ప్రాబ్లం అది సరిగ్గా చేయడు శుచిగా చేయాలి ఆయిల్లో వేయించింది ఏది కూడా తినడానికి పనికిరాదు కాబట్టి సైన్స్ క్లారిటీ ఆఫ్ థాట్ ఇది తినే ఆహారం కాదు ఇది తినదంటే ఆహారం కాదు ఇది ఆరోగ్యానికి దేహానికి ఇది ప్రతికూలము అనుకూలము కాదు ఇయర్ ఫోన్ టేక్ ఇట్ టచ్ ఇట్ అంటే షుగర్ ని ముట్టుకునే పని లేదు ఉప్పు వేసుకునే పని లేదు అది తన మీదసార్లు పెట్టుకున్న ఒక నిషేధం కాదు అతి సహజంగా దూరం పెట్టడం అంట ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మన జీవితంలో మనకి ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది ఏమిటి వైరాగ్యం కొంతమంది అనుకుంటారు మనకి జీవితంలో అర్జెంటుగా డబ్బు కావాలనుకుంటారు లేకపోతే బంగారం కావాలనుకుంటారు లేకపోతే మేడ మీద మేడ లేకపోతే అమెరికా కావాలనుకుంటారు ఏదో ఇలాగేదో అనుకుంటారు మనకి అర్జెంట్ గా కావాల్సింది ఏమిటో తెలుసిన మీరు ఏమిటేవిటైతే మనకి మనకి ఆవశ్యకము అని అనుకుంటున్నారో ఒక లిస్ట్ తాయండి అండి నేను ఇప్పుడు నాలుగో ఐదో చెప్తాను లిస్ట్ తాయండి ఇది ఆవశ్యకమని మేము అనుకుంటున్నాము అని మీరు ఆ లిస్ట్ మీరు చూసుకోండి ఈ ఐదు లేకపోతే ఈ ఆరు ఏడు ఇది అని మీరు అనుకుంటున్నారా నన్ను చెప్పమంటారా వైరాగ్యం అంటే ఏమిటోను వైరాగ్యం అంటే ఆ లిస్ట్ లో మీరు రాసినవి ఏవి మీకు అవశ్యకము కాదు మరి వైరాగ్యం అదే వైరాగ్యం మరి ఏది అది కాదు ఏముండదు అలాగా బంగారం ఉంటే బాగుండాలనుకుంటున్నారా మీరు అది మీకు అవశ్యకము కాదు అదే వైరాగ్యం ఎందుకంటే జనులు ఏమనుకుంటారంటే ఇది అవసరము అనుకుంటారు మీకు నేను నిక్కచ్చిగా చెప్తున్నాను ఏది ఏది మనకి ఆవశ్యకము అని మీరు అనుకుంటున్నారో అది ఏది మీకు ఆవశ్యకము కాదు అయితే ఈ పూట భోజనం ఆవశ్యకమా కాదా అలాగా కాదు అని ఆ మీరు దృష్టి చేయలేదు నేను చెప్పిన మాత్రం యథార్థంగా అర్థం మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఏది కావాలనుకుంటున్నారు ఒక ఆయన నాతో ఉన్నారు ఇప్పుడు అర్జెంట్ గా నాకు ప్రమోషన్ అవసరమని నేను అనుకుంటున్నాను అది నీకు ఆవశ్యకము కాదు వైరాగ్యం అంటే ఏమిటి ప్రమోషన్ నాకు ఆవశ్యకము కాదు అని తెలియటయే వైరాగ్యం ఒక బంగారపు నెక్లెస్ పెట్టుకోవాలి వజ్రం పెట్టుకోవాలని అనుకుంటున్నారు అది ఆవశ్యకము కాదు అది అవసరం కాదు బంగారం వజ్రం అక్కర్లేదు అని తెలుసుకొనిటే వైరా కాబట్టి కావలసినది అక్యూములేట్ చేయటం కాదు మీకు కావాల్సింది ఏమిటంటే ఉన్నదాని వదుల్చుకోవడమే మీకు కావలసినది కర్మల విషయంలో కూడా కొత్త కొత్త కర్మలు చేయటం కాదు ఆవశ్యకం అనావశ్యకమైన కర్మలను జారబిడుచుటే వైరాగ్యం ఎన్ని కామ్య కర్మలు అయితే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా జారదిడుచుతారు దీంట్లో రహస్యం ఉండేది ఏది ఇప్పుడు ఈ సందర్భంలో నా జీవితానికి ఆవశ్యకము అని నేను అనుకుంటున్నానో అది నా జీవితానికి వాస్తవంగా ఆవశ్యకము కాదు అది వే ఇంగ్లీష్ లో ఏమని వాట్ యు బిలీవ్ యు నీడ్ వాట్ యూ బిలీవ్ యూ నీడ్ ఈ ఎగ్జాక్ట్లీ వాట్ యూ డూ నీడ్ అది మీరు అర్థం చేసుకోగలిగితే అంటే ఇప్పుడు ఇప్పుడు భోజనం చేసే టైమో భోజనం మానేస్తే వైరాగ్యం అని కాదు సో నేను ఓ చోట కూర్చుని ధ్యానం చేసుకోలేదు వేసవి కాలం ఇక్కడ ఫ్యాన్ ఉంటే కొంచెం బాగుంది అనిపించింది అంటే ఎవరూ ఐ నీడ్ ఎ ఫ్యాన్ హియర్ ఉందిగా ఫ్యాన్ ఉందితో ఉన్నాయి ఫ్యాన్లు లేకుండా ఏం బ్రతకట్లేదు అక్కడ ఫ్యాన్ ఉంది అక్కడ ఫ్యాన్ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి ఐ నీడ్ ఎ ఫైర్ సిర్తుకొచ్చింది ఏమైనా గుర్తుకొచ్చిందో తెలిసిన నేను పాటల్లో ఏం వాట్ ఐ బిలీవ్ ఐ నీడ్ ఈ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ నీడ్ అది వైరాగ్యం అంటే అది గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి ఐ డోంట్ నీడ్ ఎ ఫైర్ పెట్టలేదు ఫ్యాన్ పెట్టాలంట పెట్ట మరి ధ్యానం ఎలాగా ఫ్యాన్ ఉన్న చోట కూర్చుని ధ్యానం చేస్తుంది సపోజ్ మీకు కారు ఉందనుకోండి రెండో కార్ ఉండాలి అని మీరు అనుకుంటే వాట్ యు బిలీవ్ యూ నీడ్ ఈ ఎగ్జాక్ట్లీ వాట్ యూ డినా ఓ ఇల్లుంటే రెండో ఇల్లు ఉండాలనుకుంటే దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ డినా రిలేషన్షిప్ లో కూడా నేను ఒంటరిగా ఉంటున్నాను కొడుకు కోడళ్ల దగ్గర ఉంటే బాగుండు అని మీరు అనుకుంటే దట్ ఈ ఎగ్జాక్ట్లీ వాట్ యుట్ వాట్ యుడ్ ఈ మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అత్యావశ్యకం మీరు శాంతి ఉపనతి వాటిని ఆవిష్కరించుకోవడం ఆవశ్యకం కొడుకు కోడళ్ల దగ్గర ఉండడం కాదు ఆవశ్యకం యు గాట్ ఇట్ ఆల్ రాంగ్ కాబట్టి సత్యాన్ని నాకు ఇప్పుడు జీవితంలో ఏది కావాలి అని మీరు అనుకుంటున్నారో అది మీకు అక్కర్లేదు నేను అది లేకుండా ఉండగలుగుతాను అది ఆవశ్యకం కాదు లేకుండా ఉండగలగడం అని కాదు పాయింట్ అది ఆవశ్యకము కాదు అని తెలియక దాని పేరు వైరాగ్యం ఒకసారి తెలిసిందంటే ఆ తర్వాత ఆ వస్తువు వచ్చిందా రాలేదా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అది ప్రారంభాధీనంగా పోతుంది ఈ వైరాగ్యాన్ని గురించి మళ్ళీ మనం తర్వాత క్లాసులో చర్చ చేద్దాము వైరాగ్యము బోధ ఉపరమము క్లాస్ ఎప్పుడు మళ్ళీ బుధవారం రామాయణం పెట్టుకున్నాము పంచదశి ఆల్టర్నేట్ గా పెట్టుకున్నాం ఓకే గురువు శుక్ర పెరుగుతాయి ఏం చేద్దామో చూద్దాం